ీనాప్రవస్తమేష్ఠరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పుతరామష్ం వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురు పరంపరా ఓం భద్రం క్మయామదేవా భద్రం పశ్యే మాక్షజ్రారంగైస్తువాసూభి నిషేమదేవస్తి న్రో ఋద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నష్టోలిష్టమై స్వస్తి నో బృహస్పతిర్దా ం శాంతి శాంతి శాంతి సత్యనలభ్యపసాహ్యేష ఆత్మా సమ్య బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో శుభ్ర పశ్యంతి సో సత్యేన ల ఏష ఆత్మా చూడండి ఇప్పుడు ఆత్మని పొందాలి ఆత్మని పొందాలంటే మీరు కొత్తగా చేయాల్సిందేం లేదు ఆత్మ నుండి దూరమైపోయి వాటిని గుర్తించి అలా దూరం కాకుండా ఉంటే సరిపడుతుంది మనము సత్యానికి భిన్నంగా మాట్లాడినప్పుడు అనవసరంగా మాట్లాడినప్పుడు ఈ మాట వెనుక సంకల్పం అనేది ఒకటి ఉంటుంది కనుక ఆ సంకల్పం ద్వారా మనం స్వరూపానికి దూరంగా జరుగుతూ ఉంటాం సో చూడండి జనం ఏమని అడుగుతారంటే మనస్సు చంచలం అయిపోతుందండి మనస్సు కంట్రోల్ ఉండట్లేదు ఏం చేయాలని అడుగుతారు ఇప్పుడు చూడండి ఎంత విద్యూరమైన విషయమో కామ్గా ఉండాలంటే చాలా కఠినం అయిపోతుంది యాజిటేషన్ ఎక్కువ ప్రాబ్లం యాజిటే కామ్గా ఉండాలంటే ఏం చేయాలంటే కామ్గా ఉండాలంటే ఏం చేయాలి కామ్గానే ఉండాలి ఏదైనా చెయ్యాలంటే ఏదైనా చేయాల్సి వస్తుంది కానీ కామ్గా ఉండాలంటే ఏం చేయాలి సో మనకి అనేక సమస్యలు ఒకటి అలవాటు హ్యాబిట్ షీర్ హ్యాబిట్ ఆ హ్యాబిట్ ఏంటంటే మనస్సు అలా గిరగిర సంచారం చేయటం దానికి అలవాటు ఆ అలవాటులో మానేమంటే కష్టం కొంచెం అటువంటి ఆ చెంచలత్వాన్ని ప్రాణాయామాదుల ద్వారా మరి అదుపులోకి ఉంటుంది తర్వాత అది పెద్ద సమస్య కాదు నిజానికి చెంచలత్వం పెద్ద సమస్య కాదు అంతకంటే పెద్ద సమస్య మాలిన్యం అంటే రాగద్వేషాది మాలిన్యం సో ఎలాగైతే ఆహారంలో టాక్సిక్ ఇంక్యూరిటీ ఉన్నట్లయితే అది కడుపుని దేవేసినట్టు అయిపోయి చాలా బాధ పెడుతుందో అదేవిధంగా మనస్సులో రాగద్వేషాది మాలిన్యాలు ఉన్నప్పుడు ఆ మనస్సు అలాగా కలిచినట్టు అయిపోయి మనకి ఇబ్బందిని కలిగిస్తూనే ఉంది కాబట్టి ఆత్మస్వరూపంలో ఉండడానికి ఏం చేయాలి ఏమీ చేయక్కర్లేదు అనవసర ప్రసంగం మానేశారనుకోండి ఆ ప్రసంగం వెనక సంకల్పాలు ఆటోమేటిక్గా శాంతిస్తాయి సంకల్పాలు ఇప్పుడు సంకల్పం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంకల్పం ఉన్నప్పటికీ సంకల్పం లేనప్పటికీ స్థితిని మీరు గమనించండి మీరు సంకల్పం చేశారనుకోండి సపోజ్ చాలా చిత్రమైన విషయం మనిషి సూక్ష్మంగా చూస్తేనే గమనించగలుగుతారు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఏదైనా ఒక భోగాన్ని గురించో లేకపోతే ఏదో ఒకదాన్ని సంకల్పం చేశారనుకోండి లెటర్ టేక్ అని ఎగ్జాంపుల్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సిటీలో మంచి సినిమా ఏదో ఆడుతోంది సో ఆ సినిమాని సంకల్పం చేశారనుకోండి ఆ సంకల్పం చేసిన క్షణం అంటే ఎంత ఉంటుంది పది సెకండ్లో ముప్పై సెకండ్లో ఉంటుంది కదా నిమిషము ఆ సమయంలో మీకు ఆ సినిమాకి తేడా ఏముండదు సంగతి గమనించారా అది నాకు సంగతి మీరు కూర్చొని ఇంట్లో కూర్చుని ఉంటారు సినిమా అక్కడ ఎక్కడో ఉంటుంది కానీ మీరు ఆ నిమిషం సేపు దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మీకు దానికి తేడా ఏమైనా ఉంటుందా ఉండదు అంచేత నేను నేను ఫార్ములా కింద చెప్తూ ఉంటా వెన్ యూ సే ఇట్ ఇస్ మై సోఫా యూ బికమ్ ది సోఫా దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ సో కాబట్టి మీరు దేనిని సంకల్పిస్తున్నారో అది అయిపోతారు దీన్ని రివర్స్ చేసి చెప్తాను అది అయిపోతే కానీ మీరు దాన్ని సంకల్పించటం ఘటిల్లనే ఘటిల్లరు మీరు అది అయిపోవాలి మీ మనస్సు తదాకారం అయిపోవాలి అప్పుడే దాన్ని సంకల్పించటం అనేది సంభవిస్తుంది ఇప్పుడు పరధ్యానంలో ఉన్నాడంటారు ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్నవాడి గురించి అవచిస్తూ ఉంటాడు అవచిస్తూ ఉంటే చుట్టుపక్కల గమనించడం గమనే ఏమండే ఎలా పరధ్యానంగా ఉన్నారో ఏమిటో ఆలోచిస్తున్నారంటారు అంటే అర్థం ఏంటి పరధ్యానంలో ఉన్నాడంటే అర్థం ఏంటి ఏదో పరమును ధ్యానిస్తున్నాడు ఆ పరం అయిపోయి ఈ చుట్టుపక్కల ఉన్న దాంతో పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయాడు కాబట్టి మీరు దేనిని సంకల్పిస్తే అది అయిపోతారు మీరు సపోజ్ ద్వేషాన్ని సంకల్పించారనుకోండి మీ గుండెంతా నొప్పి కలుగుతుంది ఎందుకంటారు ఎందుకంటే ఆ ద్వేషం మీరు కాబట్టి నొప్పి కలుగుతుంది పీడ నొప్పి అంటే నేను ఫిజికల్ అంటే లేదు బట్ పెయిన్ కలుగుతుంది కాబట్టి సో మీరు ద్వేషాన్ని సంకల్పించలేదనుకోండి ఆ పెయిన్ మీకు లేనే లేదు కనుక మనిషి దేనిని సంకల్పిస్తే అది అయిపోతాడు అసత్యాన్ని సంకల్పిస్తే అసత్యం అయిపోతుంది అనవసరమైన సంకల్పాలను చేస్తే అనవసరమైన సంకల్పాలు అయిపోతాడు సపోజ్ ఆ అనవసరమైన సంకల్పం మానేశాడు అసత్యం మానేశాడు ఇప్పుడు ఏమిటవుతుంది వాడికి ఏమీ అవదు హి రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఐయామ్ వాట్ ఐయామ్ అనే స్థితిలో ఉండిపోతారు అదే ఆత్మ కాబట్టి ఆత్మ నుంచి దూరంగా జరగడం మానేస్తే మీరు ఆత్మరూపులుగానే ఉంటారు కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే భగవాన్ రోమహర్షి దగ్గరికి వెళ్ళి అడిగేవారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ఎలాగే అంటే ఆయన అనేవారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం నువ్వు ఆత్మస్వ ఆత్మ కాకుండా ఉన్న స్థితి ఎప్పుడైనా ఒకటి ఉంచే చెప్పు నాకు అప్పుడు నీకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ఎలాగో చెప్తాను ఆత్మ కాకుండా ఉన్న స్థితి అహమస్మి అయాం నేనున్నాను అనే ఆ స్వయం ప్రకాశమైన ఉనికి నుండి నీవు ప్రక్కకి జరిగిన స్థితి ఎప్పుడైనా ఒకటి ఉందా సో నేనున్నాను అనే భావన లేని స్థితి ఏదైనా ఒకటి ఉందా నీకు నేనే లేదు కాబట్టి ఆత్మస్వరూపుడు అవడమేముంది ఆత్మస్వరూపం నుంచి మనల్ని దూరంగా తీసుకుపోయినట్ తీసుకుపోయేటువంటి అంటే తీసుకుపోయినట్లు కనబడే ఏ ఏ దోషాలు ఉన్నాయో వాటిని ఒక్క పిసరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు ఆత్మస్వరూపులుగానే ఉంటారు ఇది ఈ సంసారం ఇది బండరాయిది నెత్తి మీద ఉన్న బండరాయి నెత్తి మీద ఉన్న బండరాయిని పారయటానికి ఇష్టమేం లేదు అలా వస్తూనే ఉండడానికి ఇష్టము కానీ పారయటానికి ఇష్టమేం లేదు సపోజ్ ఒక ఆయన అన్నారు ఏమండి నాకేమో రిటైర్ అయిపోయాను మా పిల్లలు ఎక్కడో దృఢంగా ఉన్నారు కానీ పుత్రాసక్తి అదే సంతాన మనంలో ఆసక్తి విడిచిపెట్టే ఏం చేయమంటాను ఏం చేయమంటే ఏం చెప్తామండి విడిచిపెట్టేయటమే అంతే చూడదు బయ్ బస్ ఇట్లాహి చూడదు కాదండి సంకల్పం వస్తుంది సంకల్పానికి ఆ సంకల్పం రాకుండా చూసుకో సంకల్పం వచ్చినప్పుడు అనేక పద్ధతులు సంకల్పం వచ్చినప్పుడు ఆ సంకల్పాన్ని సాక్షిరూపంగా దర్శించే ఆ సంకల్పం మిత్యం తెలుసుకో నీ మనస్సు నీ వశం అవ్వకపోతుంటే మహాత్ముల సన్నిధిలో కొంతసేపు గడుపుతూ ఉండు ఇప్పుడు మీకు ఫిజికల్గా స్ట్రెంగ్త్ లేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నవాడు పక్కన నిలబడి వాడితో దోస్తీ చేశారు అనుకోండి వారి స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్కి యాడ్ అయిపోతుంది అలాగే మానసికంగా స్వచ్ఛంగా ఉండేటువంటి మహాత్ముల సన్నిధిలో శాస్త్రీయమైన శ్రవణం చేస్తూ మీ మైండ్ మైండ్ గుండే వీక్నెస్కి ఆ బలం జత కూడుతుంది తర్వాత మెయిన్ పాయింట్ ఏమిటంటే మీ మానసికమైన వీక్నెస్కి దోహదం చేసేటువంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పక్కన పెట్టాల్సి ఎందుకంటే వాట్ వీ హ్యావ్ అచీవ్ టుడే యూ షుడ్ నాట్ అూ టుమారో మనం సాధారణంగా అలా చేస్తూ సాధారణంగా మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఈరోజు సంపాదించి డైటింగ్ చేస్తూ ఉంటారు డైటింగ్ వారం రోజులు డైటింగ్ చేస్తారు రెడీ చేస్తే స్కేల్ మీద నిలబడతారు స్కేల్ మీద నిలబడితే ఒక కేజీ తక్కువ చూపిస్తుంది ఈ స్కేల్ చూశారా ఇది అది అది మీరు పొద్దున్న నిలబడితే అలా చూపిస్తుంది సాయంకాలం ఇంకోలా చూపిస్తుంది ఓ డాక్టర్ దగ్గర ఓలా చూపిస్తుంది ఇంకో డాక్టర్ దగ్గర ఇంకోలా చూపిస్తుంది ఒక ఫిక్స్డ్ స్కేల్ ఏమీ లేదు ఎందుకంటే ఈ మెషిన్స్ ఇవన్నీ కూడా గడబడ వ్యవహారం అంచేత మీరు ఒకే టైంలో ఒకే మెషిన్ మీద చూస్తూ ఉండాలి అప్పుడు తగ్గ దీంతో ఇలాంటివి రావు రోజు ఉన్నాయి లేకపోతే రాగు లో వచ్చి పడతాయి వెయిట్ పెరిగిపోయిందని బెంగారనవసరంగా కలుగుతుంది పెరక్కపోయినా కూడా బాగా తగ్గిపోయాను అనుకుంటారు రాను టైంలో చూసుకుంటారు కాబట్టి వారం రోజులు చూస్తారు ఆ బా ఫైవ్ ఫైవ్ ఫైవ్ పౌండ్స్ తగ్గారు దీంట్లో పౌండ్స్ కేజీలు కష్టం పౌండ్ తగ్గడం తేలిక ఎందుకంటే టూ పాయింట్ కేజీ కాబట్టి కేజీ తగ్గడం కష్టం పౌండ్స్లో కొంచెం వినడానికి బాగుంటుంది సో 5 పౌండ్స్ తగ్గారనుకోండి రండి అమ్మ బాగున్నారా రండే సో ఫైవ్ పౌండ్స్ కనుక మీరు తగ్గితే వారం రోజు అమ్మ ఎంత వాటిని అచీవ్మెంట్ 5 పౌండ్స్ మీరు ఆ ఫైవ్ పౌండ్స్ని టూ డేస్లో రికవర్ చేసేస్తారు టూ డేస్లో మేకప్ చేసేస్తారు టూ డేస్ కొంచెం స్వీట్లో ఎక్కువ కూర్చోసుకుంటే ఐస్ క్రీము ఇలాంటిది పార్టీకి పోదానికి వెళ్ళొచ్చారంటే ఓవర్ టూ డేస్లో మేకప్ చేసేస్తారు వన్ వీక్ ఎంత హింసపడతారో దానివల్ల లభించినటువంటి ప్రయోజనాన్ని ఫ్లాట్ టూ డేస్లో యూ లూజ్ ఈ ఇలాగ మూడు నాలుగు సార్లు అవుతుంది అయితే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి చెస్ ఐ డోంట్ వాంట్ దిస్ డైటింగ్ ఏదో హటైతే అవనాయి అనే స్థితికి వెళ్ళిపోతాం మొట్టమొదట లవ్గా ఉంటే బాగుండదు ఐ డోంట్ లుక్ నైస్ అనే సోషల్ ప్రెషర్ ఉంటుంది దానికి దానికి లొంగిపోయి మొదలు డైటింగ్ మూడు నాలుగు సార్లు ఎప్పుడైతే ఫెయిలర్డ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి వై షుడ్ ఐ కేర్ ఫర్ సొసైటీ పర్గడబోట్ అని ఈ ఫిలాసఫీ వస్తుంది నేను ఐ నో మెనీ యంగ్ లేడీస్ సఫరింగ్ లైక్ దాట్ ఇది ఒక పెద్ద సోషల్ ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లం సో ఎనీవే సో వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అచీవ్ అచీవ్ చేసింది పోగొట్టుకోకూడదు కాబట్టి మనస్సుకి కొన్ని వాల్యూస్ని మనస్సుకు ఒక ఒక కొంత కామినెస్ని సంపాదించుకున్న తర్వాత యూ హెవ్ టు సస్టైన్ ఇట్ అంటే ఎలాగనమాట మనస్సుని పాటు చేసేటువంటి వాల్యూస్ని దూరంగా ఉండాలి సో సత్యము అంటే అనుభత త్యాగము వృషావదన త్యాగైన లభ్య ప్రాప్త్య మీరు ఒక్క అసత్యం మాట్లాడారంటే మీ మనస్సు ఎంత ఓవర్ టైం వర్క్ చేయాల్సి మీరు ఊహ కూడా చేయలేరు ఓవర్ టైం వర్క్ చేయాల్సి ఈ అసత్యాన్ని కప్పిపుచ్చుకుందుకు ఇంకేదో అసత్యం చెప్పాలి దాన్ని కప్పుకుపుచ్చుకుందుకు మరో అసత్యం చెప్పాలి ఈ చెప్పిన అసత్యాలన్నీ కూడా బయటపడకుండా కాపాడుకుంటూ ఉండాలి ఇట్స్ ఏ వెరీ సీరియస్ ప్రాబ్లం ఇంకా మనస్సు ఇంకా మనస్సు అలాగే మనస్సుకి ప్రశాంతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మృషావదన త్యాగాన్ని విడిచిపెట్టాలి తర్వాత తపస్సు తపస్సు అంటే ఏమిటి ఇంద్రియ మన ఏకాగ్రత మనస్సు ఇంద్రియములు కర్మేంద్రియములతో కర్మలను చేస్తూ ఉంటారు జ్ఞానేంద్రియములతో ప్రత్యక్షాది ప్రత్యక్ష ప్రమాణం ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు మనస్సుతో ఇమోషన్స్ ఉంటాయి తర్వాత ఏమో విజ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటారు ఇవి మనస్సు ఇంద్రియాలంటే ఇవి ఈ ఇది మనిషి అంటే ఇంతే కదుంది ఫిజికల్ బాడీ ఈజ్ ఈజ్ జస్ట్ కండ్యూట్ మెయిన్ థింగ్స్ ఇవే వీటన్నిటికీ ఒకే దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది ఒక్క దిశని ఫిక్స్ చేయాలి ఇప్పుడు ఇద్దరు మీకు రెండు విద్యార్థుల దృష్టాంతం చెప్పి సింపుల్ ఇప్పుడు స్టూడెంట్ ఉంటాడు వాడికి ట్యూషన్కి వెళ్ళాలంటే ట్యూషన్ రేపు వెళ్ళానులే అంటాడు కాలేజీ స్కిప్ చేసి సినిమా థియేటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి హూ హా అని కేకలు వేసుకుంటూ రోడ్లంబడి తిరుగుతూ ఉంటాడు లేదా అమ్మాయిల వెంట తిరుగుతూ ఉంటాడు ఏవో ఇలాంటివి చేస్తూ ఉంటాడు ఇంకో విద్యార్థులు ఉంటాడు వాడికి ఈ సినిమా థియేటర్లు ఈ రోడ్లమ్మట ప్రచారం చేయడానికి టైం ఉండదు ఎందుకు టైం ఉండదంటే బోర్డు అంత సిలబస్ ఉంటుంది ఆ హోంవర్క్ చేయాల్సింది ఉంటుంది ఎప్పటికప్పుడే సిలబస్లో థర్వ నష్ట సంపాదించాల్సి ఉంటుంది ట్యూషన్కి వెళ్లాల్సి ఉంటుంది వాడికి భోజనం చేయడానికి టైం ఉండదు తల్లిదండ్రులు వాడిని బుజ్జగించి వాడికి రెండు మెతుకులు నోట్లో వేస్తుంటే వాడు తింటూ ఉంటాడు లేకపోతే వాడికి ఆ భోజనం చేసే టైం కూడా ఉంది తల్లిదండ్రులు చెప్పాలి అయినా పడుకోనాయి పాటు అప్పుడు వాడు పడుకుంటాడు సో ఈ విధంగా ఇంకోడు ఉంటాడు వీళ్ళిద్దరికీ తేడా ఏమిటండి ప్రభుత్వం రిజల్ట్ ఏమిటో మీకు తెలుస్తూనే ఉంది ఆ యాటిట్యూడ్లో వాళ్ళిద్దరి యొక్క జీవన శైలిలో భేదం ఏమిటో తెలిసినా ఇంటే ఇంద్రియమైన ఏకాగ్రత ఒకడికి ఉంది ఇంకొకటి వీడి ఇంద్రియాలు వీడి మనస్సు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం కోసమే పనిచేస్తూ ఉంటాయి బస్సులో కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఐఐటీ స్టూడెంట్స్ వాళ్ళు ఈ ఎంసెట్ అన్నది నాలుగేళ్ల క్రితం ఎంసెట్ చూసుకుంటే ఎగ్జాంపుల్కి ఇవ్వచ్చు ఇంక ఈవేళ ఎంసెట్ ఈజ్ యూస్ సో ఐఐటి స్టూడెంట్స్ వీళ్ళు ఉన్నారు బిట్స్ పిల్లడానికి ప్రయత్నం చేసి విద్యార్థులు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు క్షణశ క్షణశ్చైవ విద్యామర్థంచ సాధయ్యనడానికి దృష్టాంతంగా ఉంటారు విద్యని మీరు సాధించాలంటే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి డబ్బుని సంపాదించాలంటే ప్రతి రూపాయి భద్రం చేయాల్సి వేస్ట్ చేయకుండా సో ఈ విధంగా సో దీనికే ఇంద్రియమన ఏకాగ్రత కాబట్టి మ మన వేదాంత అధ్యయనము గీత కానీ ఉపనిషత్తులు కానీ దట్ షుడ్ బికమ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఐటమ్ అయిపోవాలి మన జీవితంలో ప్రయారిటీ ఐటమ్ ఎక్కడో అట్టడుగిన ప్రయారిటీలో ఉంటే కాదు ఒకసారి నా ఫ్రాంక్ఫర్త్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నా అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక విచిత్రమైన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ బోర్డు ఒకటి ఉంటుంది ఆ బోర్డు మీద థర్టీ టూ ఉంటాయి నా ఫ్లైటు లుఫ్తాన్సా ఫ్లైటు Lufthansa సమ్ ఫ్లైట్ లుఫ్తాన్సా టు బాంబే సో అసలు బోర్డు మీద చూసా ఎక్కడా లుఫ్తాన్సా అనే మాట లేదు ఎవేవో ఎయిర్ కెనడా ఎయిర్ బ్రిటిష్ ఎయిర్వేస్ ఎవేవో ఉన్నాయి జరిగినో లుఫ్తాన్సా అయితే మూడేసి నాలుగు వేసు నిమిషాలకు ఒకసారి అది గడగడ గడ గడ గడ గడగడ అయిపోయి ఓవర్ హాల్ అయిపోతుంది మొత్తం అదంతా కూడా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది గడగ టక టక టకా తిరిగిపోతుంది అది మంచి టెన్ సెకండ్స్ సౌండ్ అయ్యేప్పటికీ మొత్తం బోర్డు అంతా కూడా రీఆర్గనైజ్ అయిపోతుంది నవ్ ఐ ఫౌండ్ లుఫ్తాన్సర్ ఇట్ ఈస్ దేర్ ఎట్ ది బోటమ్ ఓకే మన ఫ్లైట్ అసలు బోర్డు మీదకి వచ్చింది సంతోషం అని చెప్పేసి అలా కూర్చుని ఉన్నా కూర్చుని ఉండి ఏదో పుష్కలు చూసుకుని మళ్ళీ ఇక్కడ గడి వేడ వేడ సౌండ్ అయిపోయింది ఈ లుఫ్తాన్సా నాలుగు అడుగులు పైకెక్కింది ఆఖరికి నవ్ మై ఫ్లైట్ ఈజ్ ఎట్ ది థర్డ్ ప్లేస్ Then suddenly it came to దెన్ సడన్లీ ఇట్ కేమ్ టు సెకండ్ ప్లేస్ దెన్ కేమ్ టు ఫస్ట్ ప్లేస్ అండ్ ఐ ర్యాంక్ టు ది గేట్ గేట్ నెంబర్ అప్పుడు ఇస్తాడు కూడా ఐ ర్యాంక్ టు ది గేట్ సో అలాగా వేదాంతము ఆ స్టేజ్లోకి ఆ ఫస్ట్ ప్లేస్లోకి రావాలి ఎక్కడో ఉందో అసలు లేనే లేదనే స్థితిలోంచి కట్టా కట్టా కట్టాక పైకి వచ్చి వచ్చి వచ్చి నౌ ద స్టడీ ఆఫ్ గీత స్టడీ ఆఫ్ ఉపనిషత్ ఈస్ ది ఫస్ట్ ప్లేస్ ఆ స్థితి మీరు తీసుకొచ్చారనుకోండి ఇట్స్ నై మ్యాటర్ ఆఫ్ టేక్ ఆఫ్ ఈజ్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎ ఫ్యూ నెక్స్ట్ ఈజ్ టేక్ ఆఫ్ ఓన్లీ కాబట్టి ఆ స్థితికి తీసుకురావాలి ఆ స్థితికి తీసుకురా ఎవసేపుడిగా అట్టడుగునే పెట్టి లేట్ షెడ్యూల్డ్ బిటర్ అట్టడే పడి పైకి రాదు కాబట్టి ఏదో ఒక సామెతో ఒకటి ఉండేది మనం ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు అని ఏదో మా చిన్నప్పుడు అనివ్వాలి ఎవడో ఒక కథ అలాగా ప్రయారిటీలో ఉండాలి వేదాంతం శుద్ధికం ఇది ప్రయారిటీ ఆత్మజ్ఞానం ఈజ్ ది ప్రయారిటీ మోక్ష పురుషార్థ ఈజ్ ది ఫస్ట్ ప్రయారిటీలోకి వచ్చేసేయాలి దాని పేరే తపస్సు అంటే ఇంద్రియమన ఏకాగ్రత ఇది తపస్సు దానికి శంకరులు దాన్ని మనుస్మృతికారుణ్ణి కోట్ చేస్తున్నారు మన షష్టేంద్రియాణ్యైకాగ్ర్యం పరమంతపహ ఇది స్మరణాత్ స్మరణార్థన్నారు కనుక మనుస్మృతి అనుకున్నాను మనుస్మృతి కాదు మహాభారతం మహాభారతం శాంతి పర్వం స్మరణార్థన్నారు కనుక స్మృతి అనుకున్నాను కానీ మహాభారతం కూడా స్మృతే సో మహాభారతం శాంతి పర్వం నుంచి చక్కటి శాంతి పర్వం చాలా బాగుంటుంది ఎంతో అందమైన పర్వం చాలా పెద్దది కూడా అంటే మోక్షధర్మ పర్వము అని మోక్ష అవాంతర పర్వాలు మూడు అవాంతర పర్వాలు ఉన్నాయి ఆపద్ధర్మ పర్వము మోక్షధర్మ పర్వము రాజధర్మ పర్వము ఆ మోక్షధర్మ పర్వం నుంచి శంకరులు చాలా తరచుగా కోట్ చేస్తూ ఉంటారు సో సో ఈ వాక్యం చూడండి తపహ తపస్సులో అనేక రకాల తపస్సులు ఉన్నాయి పరమంతపహ అన్నింటిలోకి గొప్ప తపస్సు అంటే చూడండి ఎంత సింపుల్గా ఉందో సో కొంతమంది ఏమనుకుంటారంటే ఊసని ఈ నాలుగు అడ్డంగా కూర్చుకుని దాని మీద విభూతి వేసి డ్యాన్స్ చేయడం గొప్ప తపస్సునే అనిపిస్తుంది అయితే మేకులు మేకుల్లాంటి ఒక పరుపు లాంటిది వేసి దాని మీద కూర్చోవడం గొప్ప తపస్సును ఇలాంటివి తపస్సులు చేస్తూ ఉంటారు మీరు కుంభమేళాకు వెళ్ళారంటే చాలా కఠినమైన తపస్సులు చూడవచ్చు అవన్నీ కఠినమైన తపస్సులు అనిపిస్తాయి మనకి కానీ కఠినమైన తపస్సులు దాంట్లో లేదు మహాఫలాన్ని ఇచ్చే తపస్సు కావాలా మనకి కఠినమైన తపస్సు కావాలా ఫార్టీ సిట్స్ ఇప్పుడు ఆకలి వేస్తే చక్కగా వేడిగా పుష్టి అయిన ఆహారం కావాలా లేకపోతే ఏదో కఠినమైనటువంటి ఏదో ఆహారం తినడం కష్టం తింటే అరిగించుకోవడం కష్టం అలాంటిది కావాలా వాట్ ఈజ్ ఇట్ దట్ యు వాంట కాబట్టి అలాగంటే కఠినమైన తపస్సులు మనకు అక్కర్లేదు కెన్ వీ కెన్ బి ప్రాక్టికల్ వాట్ వీ నీడ్ ఈజ్ పూర్ణ ఫలాన్ని ఇచ్చి తపస్సు కావాలి ఏమిటా పూర్ణ ఫలాన్నిచ్చి తపస్సు ఏమిటంటే మనసశ్చ ఇంద్రియాణాంచ ఈ కఠినమైన తపస్సు చేసి వాళ్ళు సాధారణంగా కొంచెం ఎగ్జిబిషనిజం కూడా ఉంటుంది మీరు గమనించరో లేదా ఇట్ గోస్ ఎలాంటి విత్ దాంట్ ఎందుకంటే నేను నా గదిలో నేను కూర్చొని ఎవ్వరికీ కఠినమైన తపస్సు చేసేసాననుకోండి అది అదో పద్ధతి అలా ఉండదు ఎప్పుడు కొంచెం రోడ్డు మీదకి వచ్చి కఠిన కఠినమైన తపస్సు చేస్తుంటే కొంచెం రోడ్డు మీద పది మందికి అడ్వర్టైజ్ చేసి చేయటం అని అలా ఉంటుంది సో మా చిన్నప్పుడు రోజులు సైకిల్ తొక్కడం అని ఉండేది ఊరు మధ్యలో ద జెంట్మెన్ హీ యూస్ టు సైకిల్ బైసైకిల్ త్రీ డేస్ కంటిన్యూస్గా సెవెన్ డేస్ త్రీ డేస్ సెవెన్ డేస్ అది తపస్సు కాదంటారా ఎటు వచ్చి వాడు ఆ బై బైసికు కొంచెం రంగులు అవి వేసి రామనామ రామా అనేదో పేరు పెట్టి వాడు కూడా మధ్యలో రామనామాన్ని జపం చేసేదానికి కొన్ని తపస్సు అవుతుంది ఈ కెన్ కన్వర్ట్ ఎట్ బికాజ్ తపస్సుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఆ విధంగా కొంత ధనాన్ని ఏదో పొట్టకూటి కోసం పలు విద్య కాబట్టి కఠినంగా శరీరాన్ని హింసపెట్టేసి చేసింది తపస్సు అవుతుంది అవచ్చు కావచ్చు కాదంటలేదు ఇక్కడ మనం తపస్సు గురించి కాదు పరమంతప సర్వోత్తమైనటువంటి తపస్సు ఏమిటంటే మనస్సు ఇంద్రియాలు ఒక లక్ష్యం కోసం పని చేయటం ఉందే అది సర్వోత్తమైన తపస్సు సో ఆ లక్ష్యం ఆత్మజ్ఞానమైనప్పుడు ఇంకా అంతకంటే గొప్ప తపస్సు ఏముంటుంది అదే అంటారు అనుకూలం ఆత్మ భావాత్ పరమం సాధనం తపహ నేతరత్ చాంద్రాయణాది అది ఈ మనస్సు ఇంద్రియముల యొక్క ఏకాగ్రత వాటిని ఒకే లక్ష్యం వైపు నడిపించటం సో అటువంటి ఏకాగ్రత మనస్సుకి ఇంద్రియాలకి తీసుకురావటం అదంత పెద్ద కఠినమైన విషయమేం కాదు జీవితంలో గొప్ప గొప్ప విద్యలని సంపాదించిన వారు గొప్ప విజ్ఞ విజ్ఞాన సంపన్నులు ఉన్నారు కదండి ప్రొఫెసర్స్ వీళ్ళు వాళ్ళు మంచి కఠినంగా కఠోరమైన పరిశ్రమ చేసే విద్యార్థులు వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు ఇటు వేదాంతంలో ఉండే లక్ష్యం సంసార లక్ష్యం కాదు వాళ్ళందరూ సాంసారికమైన ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం మంచి తపస్సు చేస్తూ ఉంటారు కానీ లేదా ఇప్పుడు పిహెచ్డీ చేస్తూ ఉంటాం చూడండి ఇప్పుడు క్లాసికల్ సైన్సెస్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇటువంటి వాటిలో పిహెచ్డీ చేసినప్పుడు మూడు నాలుగు ఏళ్ళు తపస్సు కింద ఉంటుంది అలాగే తపస్సు చేసి విద్యార్థుల నేను అన్ని జనరేషన్ ఈ మధ్యన కొంచెం తగ్గింది అది మన మన యూనివర్సిటీస్లో తగ్గింది మన యూనివర్సిటీస్లో పిహెచ్డీ ఎవరూ చేయట్లేదు ఆ సిస్టమ్ కొంచెం కలుషితమైంది బాజ్ యూరోపియన్ కంట్రీస్లో హయర్ ఎడ్యుకేషన్ చాలా హై స్టాండర్డ్స్లో ఉంటుంది మన దగ్గర ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళది హైయర్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా వీక్ వాళ్ళది సో అంచతన హైయర్ ఎడ్యుకేషన్లో మన వాళ్ళందరూ బాగా వర్క్ చేస్తూ ఉంటారు చాలా కష్టపడి వర్క్ చేస్తారు పిహెచ్డీ చేస్తారు చాలా కష్టపడి చేస్తారు గొప్ప తపస్సు చేస్తారు వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది పాపం సో ఆ స్థాయికి తీసుకువెళ్తే దాన్ని తపస్సు అని అంటారు ఇక్కడ సాంసారికమైన ల ల ల ల లక్ష్యంతో వాళ్ళు తపస్సు చేస్తున్నారు చేసి ఫైర్ ఇనట్ నథింగ్ రాంగ్ ఇనట్ ఆ టైం అలాంటి సో ఆత్మజ్ఞానం విషయంలో ఆ స్థితికి మన సాధనని తీసుకుపోవాల్సి ఉంటుంది సో అంటే ఏం ఒళ్ళు హోనం చేసేసుకుని ఎముకలు విరగొట్టుకోక్కర్లేదు సంసారపు పిచ్చి కొంత తగ్గించుకుంటే సరిపడుతుంది అంతే దట్ ఈజ్ ఆల్ దట్ మీన్స్ ఈ సాంసారికంలో విషయాలు ఉంటాయి చూసారా అవలా నిరంతరంగా ఉంటూనే ఉంటాయి తర్వాత మనకి ఎలా అనిపిస్తుందంటే మనం పూను పూని చేయకపోతే వాళ్ళు చేసుకోలేరని ఇదో పిచ్చి భ్రాంతి ఒకటి ఉంటుంది ఎక్కడ కుదురుతుందో అదంతా రాంగ్ అది ఇట్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ది ప్రజెంట్ జనరేషన్ ఎక్స్ సార్ ఎర్లియర్ జనరేషన్లో అలా ఉండేవారు కాదు పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు పైకి వచ్చితారులే ఒక రకమైన మొండి ధోరణిలో పోయేవారు ఇప్పుడు వాళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేసినా నలభై ఏళ్ళు వచ్చేసినా కూడా పేరెంట్స్ వాళ్ళని సాకేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కేవలం ఆసక్తి తప్ప మరేం కాదు సో ఇన్ఫ్యాక్ట్ దే నీడ్ ఫ్రీడమ్ దే దే మే నాట్ ఆస్క్ ఫర్ ఇట్ కొంచెం మొహమాట వాళ్ళు అడక్కకపోవచ్చు మనం వాళ్ళు అడగకుండానే గ్రహించి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసేయాలి ది మోర్ యూ గివ్ ఫ్రీడమ్ టు డెమ్ ది మోర్ యూ బికమ్ ఫ్రీ మీరు ఇతరులకి ఫ్రీడమ్ ఇవ్వకుండా మీకు ఫ్రీడమ్ రాదు తర్వాత ఒకప్పుడు వాళ్ళు ఫ్రీడమ్ మాకు వద్దు అని అన్నారనుకోండి అది అప్పుడు కూడా అదిగో వాళ్ళు వద్ద అంటున్నారు కాబట్టి నేను ఆయన పరశులంగా మనం అనకూడదు యూ హ్యావ్ టు గివ్ దిమ్ ఫ్రీడమ్ వాళ్ళకి నేర్పాలి ఫ్రీడమ్ లేదంటే వాళ్ళు ఎప్పుడు పైకి వచ్చింది సో పాతికి సంవత్సరాలు వచ్చేప్పటికీ ఫైనాన్షియల్ అండ్ అదర్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఎదర్ వాళ్ళకి ఇవ్వద్దు ఇప్పుడు ఇంటికి తాళం ఉందనుకోండి అత్తగారి కోటలకు ఇచ్చేసేయాలి ఇంకా ఓ సమయం వచ్చే ఇచ్చేసి ఇంకా తమ ఏదైనా తీర్థయాత్రలకు అయితే లోకల్గా దేవాలయం ఒకటి ఆ దేవాలయానికో అక్కడ పురాణం ఏదైనా ఉంటే ఆ పురాణానికి అయితే మన క్లాస్లో వచ్చి కూర్చోవడమో ఏదో ఇలాంటిది ఏదో చేయాలి ఇంకా ఆ తాళం బొడ్లో పెట్టుకు కూర్చోవడం కాదు సో వాట్ మీన్ ఈజ్ తాళం అనేది ఊరికే సింబల్ సో హ్యాండ్ ఓవర్ హ్యాండ్ ఓవర్ నూనో పాటు చేస్తారంటే ఓ నెల పాటి చేస్తే రెండో నెల నేర్చుకుంటారు కోసం బాబు నేర్చుకుంటారు వాళ్ళ సూస్తుంది ఇప్పుడు దొంగవాడికి చేతికి తాళం చేపిస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటాడు సామెతే అసలు కాబట్టి హ్యాండ్ ఓవర్ గివ్ దెమ్ డెలిగేషన్ ఆఫ్ పవర్ చేసేస్తే మనకి ఫ్రీడమ్ వస్తుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది సో ఆ విధంగా అది ఈ ఇది తపస్సు సాంసారిక విషయాలలోకి వెళ్ళిపోతూ ఉండేటువంటి ఇంద్రియాలని ఈ ఆత్మజ్ఞానం వైపు ఏకాగ్రము చేయుట ఇది తపస్సు దానివల్ల ఏమవుతుందంటే తధ్య అనుకూలం అది ఈ లక్ష్యానికి చాలా అనుకూలమైంది ఎందుకు అనుకూలము ఆత్మదర్శన అభిముఖి భావాత్ పరమం సాధనం సో ఆత్మజ్ఞానము వైపుకి మనం అడుగులు వేయటం అనేది జరుగుతుంది అభిముఖత్వం ఎందుకంటే మనము ఇప్పుడు వీపుని ఆత్మజ్ఞానం వైపు పెట్టి ఉన్నాము కనుక అంటే వీఆర్ టువర్డ్స్ ది సంసారీఆర్ ఫేర్ వీఆర్ అవర్ అటెన్షన్ ఇస్ టువర్డ్స్ ది సంసార ఇప్పుడు మీరు ఇప్పుడు సూర్యుడి వైపు పృష్ఠాన్ని చూపించి అంటే వీపును సూర్యుడి వైపు పెట్టి మీరు ఆ నీడ కావాలని పరిగెత్తారనుకోండి ఆ నీడ వెంట పరిగెత్తారనుకోండి ఆ నీడని మీరు ఎన్నడికి పట్టుకోలేరు అది మీకు దొరకదు మీరు ముప్పై మైళ్ళ వేగంతో పరిగెడితే అది ముప్పై మైళ్ళ వేగంతో ముందుకు పరిగెడుతుంది మీరు వంద మైళ్ళ వేగంతో పరిగెడితే అది కూడా వంద మైళ్ళ వేగంతో పరిగెడుతుంది సూర్యుడిని వెనకాల పెట్టుకుని నీడ వెంట పరిగెత్తడం ఎటువంటిదో ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టి సంసారంలో పరుగులెత్తడం అలాంటిది మీరు ఆ సంసారాన్ని మీకు సాధించలేరు దాన్ని అది ఏ చిల్లు కంపది దాంట్లో ఎన్ని నీళ్ళు పోసినా అది నిండిది కాదు పెట్టేది కాదు సంసారాన్ని మీరు సెట్రైట్ చేయడం అన్నది జరిగే మాట కాదండి రాముడు వచ్చి వెళ్ళాడు కృష్ణుడు వచ్చి వెళ్ళాడు బుద్ధుడు వచ్చి వెళ్ళాడు సమాజం ఎక్కడుండాలో అక్కడే ఉన్నది ఆ సమాజం యొక్క లక్షణం అది అది అలా నతనాడక నడుస్తూ కాబట్టి దాన్ని సెట్రైట్ చేస్తాము లేకపోతే ఫ్యామిలీ ఎఫైర్స్ అన్నీ సెట్రైట్ చేస్తాము ఇది అయ్యే మాట కాదండి ఒక్క ఒక మనిషి జీవితం ఎంటైర్లీ సెటరైట్ కాదు ఎందుకంటే సుఖదుఖముల పరంపరగా ఉంటుంది అలాంటి మీరు ఎంటైర్ ఫ్యామిలీని మీరేం సెటరేట్ చేస్తారు ఒక పది మంది మనుషులు ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు మిశ్రమంగా ఉంటుంది మరి దీన్ని ఏం చేయాలి మరి మన డ్యూటీ ఏదో మనం చేసి మనం సంసారం వైపు అభిముఖంగాను సూర్యుడి వైపు పృష్ఠాన్ని చూపించటం కాదు అలా చేయకూడదు పృష్ఠతక్రత్వాన్ని సంస్కృతంలో ప్రయోగం ఉంది అందుకోసం అలా అంటున్నాను నేను సో మనం చేయాల్సింది ఏమిటంటే సంసారం వైపు వీపు చూపించి సూర్యుడి వైపు మీరు నిలబడితే సూర్యుడి వైపు అడుగేస్తే ఈ నీడ మీ వెంట వస్తుంది ఇట్ హ్యా విల్ ఫాలో యూ అలాగే మీరు ఆత్మజ్ఞానం వైపు అడుగు వేసి మీరు ముందుకి సాగుతూ ఉన్నట్లయితే ఈ సంసారం అంతా మీ వెనకాలే వస్తుంది ఎక్కడికి పోదాం ఎందుకో తెలుసిన మీరు మీరు లేకుండా సంసారమే లేదు సంసారం యొక్క ఉనికి మీ ఎందు ఉన్నది ఎక్కడికి పోతుంది అది ఎక్కడికి పోదాం సపోజ్ మీరు దేహభావాన్ని విడిచిపెట్టి ఈశ్వర భావంలో ఉండిపోయారనుకోండి ఈశ్వరుణ్ణి భావన చేస్తూ అలా పది మైలు వెళ్ళారనుకోండి ఈ దేహం ఎక్కడ ఉండిపోతుంది మీ ఇక్కడ వెనకాల వస్తుంది ఎందుకో తెలుసునా మీరు లేదే దానికి ఉనికి కాబట్టి అలాగే మనస్సు మీరు సమాధి స్థితిలో చేరుకున్నారని సమాధి స్థితి అంటే ఈశ్వర భావంలో ఉండటం మీరే సమాధి స్థితి దాంట్లో ఉండిపోయారనుకోండి ఆత్మనిష్ఠులుగా ఉండిపోయారనుకోండి మీ మనస్సు ఏం చేస్తుంది వెనకాల దారిపడిపోతున్నాయే అది మీతోటే వస్తుంది కనుక చేయాల్సిందల్లా సంసారానికి వీపుని చూపించి ఈశ్వరుని వైపు అడుగులు వేస్తూ ఉండుతారు అన్ని శక్తుల్ని యుక్తుల్ని ఈశ్వరుని వైపు అడుగు వేయాలి ఎవరూ సాధించే ప్రయత్నం చేయకూడదు ఎవరో ఉంటారు సంవసారంలో కుటుంబంలో ఎవరో ఉంటారు వాళ్ళు కొంచెం మనకి విరుద్ధంగా ప్రవర్తించడం ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళని సాధించే ప్రయత్నం సాధించే ప్రయత్నం అంటే వాళ్ళని దారికి తీసుకురావడము అదే వాళ్ళు చేసిన దానికి తగిన గుణపాఠం వాళ్ళకి నేర్పడము ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు వాళ్ళని ఫర్గీహడం పర్గట్టడం అండ్ ఇన్ యువర్ డైరెక్షన్ వాళ్ళని సాధించి ప్రయత్నం చేసినట్లయితే అదేమీ చాలా పొరపాటు నాకు తెలుసున్న వేదాంత విద్యార్థి ఒక ఒకరు ఉన్నారు వారు క్లాసెస్ అటెండ్ చేసేవారు స్వామీజీ చాలా బాగా పాఠం చెప్తున్నారని వారు ఎంతో శ్రద్ధగా వినేవారు నేనేదో ఉపనిషత్ పాఠమే కడుగుపనిషత్తు చెప్పేవండి చాలా ప్రేమగా వినేవారు విని స్వామీజీ ఒక ఇది సంవత్సరం నుంచి వింటున్నారు కదా అని నేను చాలా సంతోషించాను నాతో సడన్గా చెప్పారు ఈ మధ్యనే ఒక దావా ఒకటి వేయాల్సి వచ్చి వేశానండి స్వామీజీ వాళ్ళు దే ఆర్ వెల్ టు పీపుల్ ఇప్పుడు యాభై లక్షల ఆస్తుందనుకోండి పది లక్షల ఆస్తులో దెబ్బలాటొచ్చింది దానికోసం దావా వేశారు ఇప్పుడు ఈ దవా నెగ్గితే ఆ పది లక్షల్లో ఐదు వస్తుంది ఎందుకది ఏం చేసుకోవాలి ఐదు లక్షలు కూర్చుని తినడానికి కూడా పనికిరాదు ఎందుకది మనిషి పుట్టకి పట్టడం అన్నం చాలు కాబట్టి అంటే ఈ వేదాంతం అంతా ఏమైనట్టండి ఈ పాఠం అంతా జస్ట్ డిడ్ నాట్ క్లిక్ సో ఎందు ఎందుకని వేరే సహకారీ సాధనాలు చాలా అధ్వానంగా ఉండడం చేతనే అది క్లిక్ కాలేదు ఆ తప్పసరి మాట లేకుండా అయిపోయింది క్లాసులో ఉన్నప్పుడు అసలు ఒక వన్ వేదాంతం లోపల లోపలికి ఎక్కితే క్లాసు బయటికి వెళ్ళిపోయిన వెంటనే టూ పర్సెంట్ ఆపోజిట్కి చేసేస్తే దాన్ని నోటల్గా చెప్పింది యూ హ్యావ్ ఆల్రెడీ అన్డన్ ద గుడ్ ఎఫెక్ట్ డన్ ఇన్ ది క్లాస్ పోవ కాబట్టి అలాగా అంటే మన యుక్తి శక్తి ఆ విధంగా డిసిపేట్ అయిపోకూడదు మన ఎనర్జీ ఇంకొకటిని సాధించటం ఇంకొకటితో ఒక చిన్న రన్నింగ్ డ్యూఎల్ ఒకటి పెట్టుకున్నారనుకోండి అప్పుడప్పుడు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ some energy in it. వాడితే వాటితో దెబ్బలాడమో వాడు చేసిన దానికి రిజాయిండర్ ఇవ్వటమో అయితే వాడు చేసిన యాక్షన్కి ఆపోజిట్ యాక్షన్ చేయటమో దాని మీద ఎనర్జీస్ స్పెండ్ చేయాలి ఎనర్జీ అంటే మెంటల్ ఎనర్జీ అండ్ ఐ టెల్ యూ మనం రాగద్వేషాల్లో అసూయల్లో ఈ వీటిల్లో ఈ ఈ అనవసర విషయాల్లో ఎంత ఎనర్జీని స్పెండ్ చేస్తున్నామో ఆత్మజ్ఞానానికి కావాల్సిన ఎనర్జీ అంతే అంతకంటే ఎక్కువ అక్కర్లేదు ఆత్మజ్ఞానాన్ని జస్ట్ దట్ మచ్ ఇస్ ఇన్ఫ్ ఫర్ గెయినింగ్ ది సెల్ఫ్ నాలెడ్జ్ కాబట్టి ఆత్మదర్శన అభిముఖి భావమే తపస్సు అంటే అదే పరమం తపహ సర్వోత్తమైన తపస్సు శంకరులు అంటారు ఇది సాధనాల్లో కల్లా గొప్ప సాధనం అని పరమం సాధనం తపహ తర్వాత నేతరత్ చాంద్రాయణాది తపస్సు అంటే మన లోకంలో ఉండే అభిప్రాయం ఏమిటంటే మొదలైన ఉన్నాయి అది కాదు తపస్సు అంటే ఈ సందర్భంలో కాదు వేరే సందర్భంలో అవ్వచ్చు ఈ తపస్సులు కొన్ని ఉన్నాయి చాంద్రాయణం అంటే ఎలాగంటే నేను మా చిన్నప్పుడు చూశాను ఒక అమ్మగారు చేసి వారు ఈ చాంద్రాయనం వ్రతం చాలా కఠినమైన వ్రతం చంద్రుని యొక్క కళలకు తగ్గట్టుగా వీరు భోజనం చేస్తారు రోజుకు ఒక్కసారి భోజనం చేస్తారు పదిహేను రోజు పదిహేను ప్లస్ పదిహేను ముప్పై రోజులు రోజుకి ఒక్కసారి భోజనం చేస్తారు నెల రోజులు ఈ భోజనాలు ఎలాగ చేస్తారంటే సో పాద్యమినాడు వ్రతం ఆరంభమవుతుంది శుక్ల పాద్యమినాడు మీరు మొదటి రోజు ఒక ముద్ద తినాలి అంతే ఎంత ముద్ద తింటారు పదిహేను ముద్దలు పదిహేనో రోజు తినగలగాలి అంత తినాలి అర్థమైందా ముద్ద పరిమాణం అర్థమైంది కదా పదిహేనో రోజు పూర్ణిమ వస్తుంది కదా ఆవేళ పదిహేను ముద్దలు తినగలగాలి అంతకు ముందు రోజు పద్నాలుగు తినగలగాలి అంతకు ముందు రోజు పదమూడు తినగలగాలి కాబట్టి అదేదో ముందు మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది మీరు మీరు తినే ఆహారం ఎంత అలాంటి పదిహేను ముద్దల్లో ఒక ముద్ద సైజు ఫిక్స్ చేసుకుని అది వేళ తినాలి అంటే మామూలుగా మీరు భోజనం చేసేప్పుడు ఇలా కలుపుకుని నోట్లు పెట్టుకుంటారు ఒకటి రెండు ఎప్పుడు కౌంట్ చేయరు కౌంట్ చేయమని అని ఒక మహాత్ముడు చెప్పాడు నువ్వు భోజనం చేసి ముద్దలు కౌంట్ చేయమని చెప్పాడు కౌంటు చేస్తే అసలు మనం ఏమిటి వ్యవహారం ఏమిటో తెలుస్తుంది సో దాన్ని బట్టి కొంచెం ప్లాన్ చేయచ్చు సో కౌంట్ చేయండి ముందు వ్రతానికి ముందు కౌంట్ చేస్తే సపోజ్ మీరు మామూలు ముద్దలు ముప్పై ముద్దలు మేము భోజనం అయిందనుకోండి పప్పు ఒక ఒక ఆరు అలాగే పెరుగు అన్న ఆరు మూడు ఆరు పద్దెనిమిది ఇంకొక ఆరు పచ్చడో ఏదో ఇరవై నాలుగు ఇంక ఇంకొక మూడు నాలుగు క్రింద ఎక్కేసుకోండి ఇరవై ఏడు మ్యాక్సిమం ముప్పై అంటే మొదటి రోజు అలాంటి రెండు రెండు ముద్దలు కలిపి ఒక ఒక ఉండ చేస్తారు అంత తినాలి రెండో రోజు రెండు ముద్దలు రెండు యూనిట్లు పదిహేను రోజు పదిహేను యూనిట్లు పదహా మళ్ళీ నెక్స్ట్ డే డౌన్ పద్నాలుగు పదమూడు ద్వారా ఇది వ్రతం చాంద్రాన వ్రతం చాలా కఠినమైన వ్రతం ఇది ఒక్కసారి చంద్రోదయంతో పాటుగా చేస్తూ ఉంటారు రాత్రిపోటే తింటారు చంద్రుణ్ణి దర్శనం చేసి తింటారు మళ్ళీ మొన్నటి రాత్రి పోయింది ఇలుపులో ఇంటి పనులు అన్నీ చేసుకుంటూనే ఉంటారు పాపం ఏ పని ఆగిపోతుంది కదా ఉపవాసం ఉన్నాం కదా అని పనులు అన్ని పనులు నడుస్తూ సో ఇది చాంద్రాయణం వ్రతం మనిషి బొక్క చిక్కిపోతాడు వ్రతం అయ్యేప్పటికీ సో ఎందుకంటే ఎంత కఠినమో ఆలోచించండి మీరు సో ఇలాగంటే వ్రతము చేయటము ఇది దట్ ఈస్ నాట్ ది టూ ఆర్ థాకింగ్ హియర్ నేతరత్ చాంద్రాయణ అది ఇలాగంటే ఇంకా ఉన్నాయి నాకు అవన్నీ గుర్తు కూడా లేవు చాంద్రాయణం అని మరొకటని మరొకటని అవి అవి మీరు చేయనక్కర్లేదు ఎందుకంటే వాటిల్లో ధాతు వైషమ్యం వచ్చేస్తుంది బాడీ అది డిస్టర్బ్ అయిపోతుంది బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోతుంది అలాగే రోజూ మితంగా భుజించటం మంచిది కానీ ఒకరోజు పూర్తిగా మానేసి అలాగ పది రోజులు వరుసగా మానేసి అలా అనవసరం ఎనీవే श आत्माषंगत्र प्रति वाक्यनू एष आत्मा लम लभ अभी अषंग कल इला सत्यन एष आत्मा लत्युे आत्म लभन तपसाष आत्मा लतीदी वाक्यं తపస్సు చేయి ఆత్మలభించును సమ్య జ్ఞానేన ఏష ఆత్మలభ్య్రహ్మచర్యేణ ఏష ఆత్మలభ్య అని నాలుగు వాక్యాలు వస్తాయి అలా ప్రతిదాన్ని కూడా మీరు అనుసంగం చేసుకోవాలి సర్వత్రా అంటే అన్ని అన్ని చోట్ల కూడా అలా కలుపుకుని వాక్యాన్ని పూర్తి చేసుకోవాలి తర్వాత సమ్య జ్ఞానేనా యథాభూతాత్మదర్శనేనా ఈ సమ్యక్ జ్ఞానం అంటే ఏమిటో నిన్న మీకు మనవి చేశాను నేను ఎప్పుడో చెప్పాను సమ్యక్ దర్శనం అనే మాట గీతా క్లాస్లోనే ఎప్పుడో చెప్పారు అదే నిన్న కూడా చెప్పారు ఓకే సో ఆ సమ్యక్ జ్ఞానము అంటే యథాభూత ఆత్మదర్శనము ఇప్పుడు చూడండి ఆత్మస్వరూపం విషయంలో అహమస్మి నేను ఉన్నాను అంతకు మించి మీరు ఏదైనా ఇంకొక భావన కలిగిందంటే తప్పదు అహమస్మి సో దట్ బీయింగ్ ఉనికి ఆ స్వయం ప్రకాశమైన ఉనికి నేను ఉన్నాను అనేటువంటి ఆ భావన ఆ సత్యము అది తనంత తానుగా తెలుస్తూ ఉండేటువంటి సత్యం మీరు కనుక అహమస్మిని కనుక కొంత అభ్యాసం చేసినట్లయితే యూ కెన్ రికగ్నైజ్ వెన్ ది మూమెంట్ ఆఫ్ మైండ్ టేక్స్ ఆఫ్ అహమస్మిలో ఉన్నప్పుడు ఓకే నవ్ ఐయామ్ ఇన్ అహమస్మి నవ్ ది మైండ్ స్టార్టెడ్ మూవింగ్ అని అంత క్లియర్గా మీకు తెలుస్తూ ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు స్వచ్ఛమైన జలం ఉందనుకోండి కదలిక లేని జలాశయం ఉందనుకోండి ఆ జలాశయం సడన్గా దాంట్లో కదలిక ఆరంభం అవుతుంది అనుకోండి సో మీకు ఆ జలాశయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు ఆ కదలిక ఆరంభమైన సందర్భం తెలుస్తూ ఆ విధంగా అహమస్మి అనే అహం ఆ బీయింగ్తో కనెక్ట్ అయ్యి అయాం పటమయర్ అయాం అహం అహంభావములో ఉన్నట్లయితే అహంకారం కాదు అహం భావం అహం వృత్తి అహం వృత్తిలో ఉన్నట్లయితే సో అహం వృత్తి అంటే కేవలము ఎగ్జిస్టెన్స్ ఇట్ సర్ అప్పుడు సడన్లీ దెన్ ఐ యూ క నౌ దిస్ ఈజ్ మైండ్ దిస్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ మైండ్ అని మీకు తెలుస్తుంది ఎందుకంటే ఆ మైండ్ అనేది ఆ అహం నుంచే ఉదయిస్తుంది దాని నుంచే వస్తుంది అంతా దాని నుంచే మొత్తం జగత్ దాని నుంచి పుడుతుంది సో జగత్తంట బయట ఉందనే బయట ఉందనే భావం కూడా అక్కడి నుంచే పుడుతుంది ఇప్పుడు బయట ఉందంటాడు చూడండి లోపల బయట ఆ విభాగం అక్కడి నుంచే ఆవిర్భవిస్తుంది కాబట్టి ఆ అహంప్రత్యయమునందు నిలిచి ఉండాలి నిజానికి ఆత్మనిష్ఠులు ఆ అహంప్రత్యయాన్ని దైవంగా ఆరాధిస్తారు యువర్ కాన్షియస్నెస్ యువర్ బీయింగ్ ఈజ్ యువర్ గాడ్ దట్ ఈజ్ ద ట్రూ గాడ్ రియల్లీ ఎందుకంటే మీరు అలా కాకుండా గాడ్ అంటే ఇది అన్నారనుకోండి దట్ దట్ గాడ్ ఈజ్ ఎ కన్సెప్చువల్ గాడ్ ఎందుకంటే అది మనోవృత్తి నుండి నిర్మాణమైనటువంటి గాడ్ అప్పటికి ఆల్రెడీ మనస్సు యొక్క చలనం ఆరంభమైందనమాట ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటి మనస్సు యొక్క చలనానికి పూర్వం ప్రయత్తుది మా ఇంట్ దట్ ఈజ్ ది ట్రూ గాడ్ ఆ ట్రూ గాడ్ మీదనే మిగతా అన్ని కాన్సెప్ట్స్ కూడా అవి ఆరంభమైనవి దట్ ఈస్ ద ట్రూ గాడ్ అండ్ యూ హ్యావ్ టు వర్షిప్ ఇట్ యాజ్ ఏ ట్రూ గాడ్ హౌ హౌ యువర్ గోయింగ్ టు వర్షిప్ ఇట్ జస్ట్ బీ దట్ బీ కనెక్టెడ్ విత్ ఇట్ దట్ ఈస్ ది వర్షిప్ ఇంకా అంతకంటే వర్షిప్ే ఉండదు అది దట్ ఈస్ ది ఆత్మనిష్ట అది తపస్సు అది చాలా కఠినమైన విషయం ఎందుకు కఠినమైన విషయం చెప్పుకుంటారా ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తూ ఉంటాను సో ఏమిటంటే మన మనస్సుకి నిరంతర చలనం అలవాటు సో మనస్సు చలనం అయిపోతుంది సో మీ ఆ కనెక్టెడ్నెస్ పోయింది బ్రేక్ అయిపోయింది ఈ లోపల ఎవడో గుర్తుకొస్తుంది లేకపోతే సెల్ ఫోన్ పక్కన పెట్టుకున్నారనుకోండి ఈ కనెక్టెడ్నెస్ పోయింది ఎవడో గుర్తుకొస్తుంది ఫోన్ చేసి మీ మనస్సు చెడకూడతా మీకు మీకు ఏదో దుర్వార్త చెప్తాడు లేకపోతే ఎక్సైట్ అయ్యే వార్త చెప్తాడు ఏది చెప్పినా ఏదైనా అయిపోయింది అలా ఎలాగే మరి ఫోన్ పక్కన లేకపోతే మరి సాంసారిక విషయాలు నిర్వర్తించాలి కదా అంటే అదే దట్ ఈజ్ వాట్ ఐజ్ సే దట్ ఈజ్ ది ప్రాబ్లం అదే నేను అంటా ఉంటా సాంసారిక విషయాలు నిర్వర్తించాలంటే సో నౌ వీఆర్ షోయింగ్ అవర్ బ్యాక్ టు దట్ బీయింగ్ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అంకైతే సంసారాసక్తి ఉన్నవాడికి వాడికి ఆత్మజ్ఞానానికి వాడిని కోసేస్తే వాడికి రాదు నేను చెప్తున్నా ఇట్ ఈజ్ లైక్ దట్ అంచేత ముందు సహకారీ సాధనాలని పోగేసుకుని సంసారాసక్తి తగ్గించి ఆ పై మాట ఏమైనా మాట్లాడచ్చు భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క కలగా కలయిక భక్తి జ్ఞానం వైరాగ్యం మూడు భక్తులు ఉన్నట్లయితే రగత్వేషాలు అసూయ ఇవన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయి తర్వాత వైరాగ్యం ఉన్నట్లయితే సంసార ఆభిముఖ్యం పోతుంది జ్ఞానము శ్రవణాదులు చేస్తూ ఉన్నట్లయితే ఇట్ ఎస్టాబ్లిషెస్ ఇన్ ది గోల్ ఎనీవే సో నేతర చాంద్రాయణాలు ఓకే సమ్యక్ జ్ఞానైనా యథాభూత ఆత్మదర్శనైన అయిపోయింది తర్వాత ఇంకా బ్రహ్మచర్యేణ మైథునా సమాచారేణ ఇప్పుడు బ్రహ్మచర్యము ఇప్పుడు బ్రహ్మచర్యము అని ఇంగ్లీష్లో సిలబసీ అన్నారనుకోండి చాలా సింప్లిస్టిక్గా ఉంటుంది అంటే ఇట్ ఈజ్ అఫ్ కోర్స్ యూ కెన్ సే దాట్ బట్ ఇట్ డజంట్ కవర్ ది ఏరియా అక్కడ ఆ శబ్దానికి ఉన్నటువంటి విస్తృతిని అది అలా సింపుల్ ట్రాన్స్లేషన్స్ కవర్ చేయలేవు బ్రహ్మచర్యము అన్నది నాలుగు ఆశ్రమాల వాళ్ళకి చెప్పారు నేను మామూలుగా చెప్తూ ఉంటాయి ఆ సందర్భం వచ్చినప్పుడు ఎందుకు చెప్తానంటే టు మేక్ పీపుల్ కంఫర్టబుల్ దట్స్ వై ఎందుకంటే ఒక కాంప్లెక్స్ ఇచ్చి పంపించకూడదు కదా ఇంటికి సో యూ యూ టు మేక్ పీపుల్ కంఫర్టబుల్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ దే షుడ్ హ్యావ్ ఏ హ్యాపీ అండర్స్టాండింగ్ సో బ్రహ్మచారికి బ్రహ్మచర్యం ఏమిటంటే తన చదువు సంజయమకి కట్టుబడి ఉండుట అది తెలుస్తూనే ఉంది దాంట్లో పెద్ద కష్టమైన విషయం ఏం లేదు గృహస్థులకి బ్రహ్మచర్యం ఏంటంటే పరస్పరం ప్రేమానురాగాలతో ఉండటము దెబ్బలాట్లు దెబ్బలాటుకుంటూ ఉండడము లేకపోతే అదర్ రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేయటము దిస్కైండ్ ఆఫ్ న్యూషన్స్ లేకుండా క్లీన్గా జీవితాన్ని గడుపుతూ ఉండటము అది గృహస్థులకి బ్రహ్మచర్యము ఈ ఈ రకమైన డిస్కషను It is not much important in India. I can see the difference all the way. This becomes an important point of discussion. If we have a California discussion, we have to talk about this. But we have to talk about this. We have to talk about this. We have to talk about this. This becomes an important topic. We are ashamed of that. One lady, she was a serious student in my class. Very serious student. <laughs> she is from California uh, for 10 days షీస్ ఫ్రమ్ క్యాలిఫోర్నియా ఫర్ టెన్ డేస్ షీ వన్ మంత్ కోర్స్ అటెండ్ చేసింది తర్వాత నేను క్యాలిఫోర్నియా వెళ్ళినప్పుడు టెన్ డేస్ కోర్స్ అక్కడ అటెండ్ చేసింది ఆమె నా దగ్గరికి వచ్చి నేను is చెప్పిన తర్వాత మీరేమనుకోకండి షీజ్ డోంట్ మైండ్ లైఫ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ అందుకోసం not complaining నాట్ కంప్లైనింగ్ స్వామీజీ ఐ హ్యావ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ అనదర్ పర్సన్ టుడే కంటిన్యూ ఇట్ ఆర్ మార్క్ అని అడిగాను అని అడిగితే నేను చెప్పాను చూసి వాట్ ఈస్ రాంగ్ ఇన్ నేనేమనుకున్నానంటే చాలా అమాయకంగా ఆలోచించాను చూసి నేను చెప్పిన వేదాంతం ఇట్ ఇట్ ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ఇట్ డజంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెన్సీ మీరు గృహస్థలు అనుకోండి మీ గృహస్థాశ్రమంలో ఉండి మీరు సాధనం చేసుకోవచ్చు మీ గృహస్థాశ్రమాన్ని డిస్టర్బ్ చేసేటువంటిదిగా నేను చెప్పలేదు మీరు గమనించి ఉండాలి నా క్లాస్లో సో ఐ ఎంఫసైజ్ ఇట్ క్వైట్ స్ట్రాంగ్లీ కాబట్టి మీకు సమస్య ఉందమ్మా అలా ఎందుకు అడుగుతున్నారు మీరు కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏం లేదు అని నేను చెప్పాను చెప్తే నోనో స్వామీజీ ఇట్స్ నాట్ దట్ స్ట్రైట్ ఫార్ దెన్ దెన్ యూ సీ యూ థింక్ అబౌట్ ఇట్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ థింక్ అబౌట్ they keep upchi they told that the other person is a lady can you beat it then i told no you should put an end to that kind of a, a relationship whatever it is no swami ji there is not a much of a relationship i mean i told you just put an end to it forth with all the way very politely and in a friendly way no no some financial implications will be there yeah give it give it you need not give anything to me you first clear of that relationship financially see that the relationship is broken totally in a very amicable fashion and so this living together business you put an end to it at once because it goes against to the spirit of vedanta this is what i told you